ఆ వాక్యం తీసినంత వాక్యం కానీ స్వరితాలు రెండు దీర్ఘ స్వరితాలు రెండు ఉన్నాయి సో బ్రహ్మ విధాత్మో కొంతమంది ఆ దీర్ఘస్వరితాన్ని చాలా డ్రమటైజ్ చేసి చెప్తారు నాట్ అలాగా చెప్తుంటే పోగపడతారు పండితులు అంగీకరించారు దీర్ఘ స్వరితానికి ఒక కాలం ఉంటుంది ఇప్పుడు మహర్షి మహేష్ ఛానల్ చూడండి దాంట్లో వేద పండితులు వాళ్ళు దీర్ఘ స్వరితాలని ఇతర స్వరాలని కూడా వాళ్ళు టూ మచ్ ప్రొలాంగ్ చేసి చెప్తున్నారు అని పండితులు పాయింట్ అవుట్ చేశారు సబ్బడి టోల్డ్ సమ్ రివైబుల్ పర్సన్ వాళ్ళని చెప్పారు కొంతమంది అలా చెప్తారు అలా చెప్పకూడదు ఎలాగంటే బ్రహ్మవిధి పరం అలా అలా చెప్పకూడదు యూ హిడ్ నాట్ ప్రొలాంగ్ లైక్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ రెండు దీర్ఘస్వరితాలు వేసి చెప్పాడు అర్థం లేదు ఎంత దురదృష్టకరమైన సార్ అర్థం వల్లించేప్పుడు తెలియక్కర్లేదు ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వల్లిస్తారు ఇప్పుడు మీరు దుర్గాసూత్వం వర్దిస్తున్నారు మీకు అర్థం తెలియదు బట్ సమ్ టైమ్ ఆర్థులు యూ షుడ్ నో యూ షుడ్ నో దుర్గా సూత్రానికి ఎక్కడో ఎవరినైనా పట్టుకునైనా పాఠం చెప్పుకున్నా అర్థం తెలియదు నేను దుర్గాసూత్వం పాఠం చెప్పాను ఆ క్యాసెట్లు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ లేవనుకోండి ఏదైనా ఒక కాపీ ఇచ్చి ప్రయత్నం చేద్దాము సో యూ షుడ్ నో ది మీనింగ్ లేకపోతే అర్థం జరిగకుండా చెప్తుంది అయినా కూడా శోభగా ఉంటుంది కరెక్ట్గా స్వరూప స్వరాలు ఉన్నీ సరిగ్గా చెప్తే బట్ స్టిల్ యూ షుడ్ నో దట్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ బట్ దెన్ యూ షుడ్ హ్యావింగ్ నోన్ ఇట్ యూ షుడ్ ఎసిమ్యులేట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ దాన్ని అభిజ్ఞ అని అది బ్రహ్మవిత్ అంటే అర్థం కాబట్టి బ్రహ్మవిత్ పరం ఆత్మోతి బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త పరం మోక్షమును ఆత్మవతి పొందును అది తెలిసి తాను బ్రహ్మవేత్త అయి తాను జీవన్ముక్తుడైన వాడు హీ హాజ్ కంప్లీటెడ్ ఆల్ దీస్ త్రీ స్టేజెస్ ప్రతి విద్యకి మోర్ ఆఫ్ లెస్ ఉంటాయి బికామ్ ఇప్పుడు ఎక్కడ వెళ్తారు పిల్లలు ఎక్కడంటే టేబుల్స్ కంటస్థం చేస్తారు ఏబుల్స్ కంటెస్టెంట్ చేసే అప్పుడు వాళ్ళకి దాని సద్వినియోగం ఏంటో తెలియదు కానీ కొంచెం పై క్లాసులకు వెళ్ళి ఏదో ఇంటర్మీడియట్ బీఎస్సీలో లేకపోతే బీకామ్ కొనుకొని బీకామ్లో ఎక్కడో వీచేస్తూ పరీక్షలు అకౌంటెన్సీ పరీక్షలు రాస్తూ అప్పుడు ఎక్కాలన్నీ అప్పుడు బాగా వినియోగానికి వస్తాయి లేకపోతే ఇప్పుడు ఏడు పదిహేళ్ళు ఎంత వచ్చిందనుకోండి అక్కడ ఆ ఏడు పదిహేళ్ళు చూసుకుంటూ కూర్చుంటే మీ టైం అయిపోతుంది హీ హీ కెనాట్ స్పెండ్ దట్ మచ్ టైం ఏడు పదిహేడు ఎనిమిది నూట పంతొమ్మిది అని తక్కువ సో తెలిస్తే టైం వేస్ట్ కాకుండా ముందుకెళ్ళిపోతుంది తర్వాత ఫ్లో ఆఫ్ థాట్ కూడా క్లీన్గా ముందుకెళ్ళిపోతుంది లేకపోతే ఈ ఏడు పదిహేడు కారణంగా ఫ్లో ఆఫ్ థాట్ వేరే అయిపోతుంది అక్కడికి అక్కడ ఉండే విషయం ఏదో ఉంటుంది ఇది ఈ తెలియగా సపరేట్ అయిపోతుంది కాబట్టి ఆ టేబుల్స్ కంట్రస్టం చేస్తే బిఎస్సీ పరీక్షలో బాగా ఉపయోగపడుతుంది బట్ బీకాంలో బట్ దానికి బీకామ్ పూర్తి అయితే లాభమై ఉంది ఆ కామర్స్ నాలెడ్జ్ని ఉపయోగించి ఏదైనా ఉద్యోగం చేసి అదే వ్యాపారం చేసి చేయాలి కదా సమ్థింగ్ వేస్తుంది బీఎస్సీ అగ్రికల్చర్ పేస్ అయ్యానని హైదరాబాద్లో కూర్చుంటే ఉపయోగం ఉంది ఎక్కడికో సబర్బ్స్లో ఎక్కడికో పోయి ఏదైనా ఎకరం హోమో ఏదో సంపాదించి దాంట్లో ఏదైనా అగ్రికల్చర్ చేస్తే ఉపయోగం అలాగే బీకామ్ పాస్ అయినందుకు ఏదైనా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్లో అకౌంటెంట్ గానో ఒక ఏం కానీ దెన్ ఆ విద్యగాది కల త్రీ స్టేజెస్ అలాగే బ్రహ్మ విద్య కాబట్టి బ్రహ్మ విద వేదార్థ అభిజ్ఞా వేదార్థమును వాళ్ళు తమ స్వానుభవ రూపంగా తెలుసుకున్న వాళ్ళు అభిజ్ఞాహ అభిజ్ఞ అభిజ్ఞ అంటే తన గొప్ప పదం సో అంటే అర్థమే అని అని పదానికి పదానికి అర్థం చెప్పి దాన్నే వివరిస్తారైనా పరమార్థ దర్శిన పరమార్థము అంటే ది సుప్రీం రియాలిటీ పరమ అర్థ అంటే రియాలిటీ సత్యంగా పరమ సత్యము అంటే పరమసత్యం అంటే మరి జగత్తు సత్యం కాదంటే జగత్తు సత్యం కానీ బ్రహ్మ పరమసత్యం సినిమా సత్యం కానీ సినిమాని దర్శించిన ద్రష్టు ఉన్నారు వీడు పరమసత్యం ఎందుకంటే ఈ సినిమా వస్తుంది పోతుంది ఇంకో సినిమా వస్తుంది పోతుంది కానీ ఈ సినిమాలన్నీ దర్శించే ద్రష్టు చేయడం నేను కానీ సత్యం సవ ఎగ్జాంట్ కనుక పరమసత్యము పరమార్థము అండి పరమసత్యాన్నే పరమార్థము ఉంటారు ద సుప్రీం రియాలిటీ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అది తెలుసున్నవాళ్ళు ఇలా చెప్తున్నారు వదంతి ఏమని ద్వే విద్యే రెండు విద్యలు ఉన్నాయండి రెండు విద్యలు ఉన్నాయి వాటిని తెలుసుకోండి విక్టరీ సైన్ ఇలా పెడుతూ ఉంటారు వి ఫర్ విక్టరీ సో వి ఫర్ విక్టరీ ఆల్ దట్ ఈస్ వన్ థింగ్ ద్వే విద్యే విద్యలు రెండు దేవుళ్ళు రెండు కాదు విద్యలు రెండు కేపే ఇహ అవి ఏవి ఏ అంటే ద్వివచనం కాకే కాకే కావచనం బహువజనం అనుకున్నాయి సో ఆ రెండు ఏమిటి అని మరి శంక కలుగుతుంది కదా పరాచారం పరమాత్మ విద్యా అపరాచర్మాధర్మ సాధన తల విషయా ఆ రెండు ఏమిటంటే పరాపర పరాపరాని పేర్లు చెప్పేసి రూపులు పెట్టేస్తే విద్యార్థి యొక్క మనస్సుకి ఏది ఉల్లాసం అనే ఇవ్వడం ఆ దేవుతో ఉల్లాసం ఉండదు ఎలా చెప్పడా లవ్ తప్పదు బట్ స్టిల్ ఇమీడియట్లీ సమ్ మీనింగ్ ఇస్తున్నారు ఆయన సో దట్ అంటే రాబోయే దాన్ని ఆంటిసిపేట్ చేసేసి ఇమీడియట్గా కొంత మీనింగ్ని ఇస్తున్నారు సో దట్ స్టూడెంట్ కెన్ అప్రోచ్ ద హోల్ థింగ్ విత్ అ లాట్ ఆఫ్ నేను చూస్ చేస్తాను పరా అపరా పరా అంటే సుప్రీం అని అర్థం సో నాలెడ్జ్ ఎప్పుడు సుప్రీం అవుతుంది అది సుప్రీం రియాలిటీకి సంబంధించింది అయితే సుప్రీం అవుతుంది అంతే కదా కాబట్టి పరా విద్య అంటే పరమాత్మ విద్య ఎందుకంటే పరమాత్మ ఈస్ ది ఓన్లీ రియాలిటీ ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ దిస్ పరమాత్మ a వరల్డ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ వరల్డ్ అది చాలామంది పరమాత్మ పరమాత్మ అంటూ ఉంటారు పరమాత్మని దాన్ని ఎన్ని అసందర్భము అర్థాల్లో వాడాలో అన్ని అసందర్భంగానూ వాడతారు బట్ పరమాత్మ యొక్క సరైన అవగాహన ఈ విధంగా ఉంది ఎలాగంటే మన ముందు జగత్తు ఉన్నది జగద్భేదము దీనికి ఏకైక కారణము కదండి ఆ సమస్త జగత్తుకి ఏకైక కారణము నాకు మనము బ్రహ్మ అని పేరు పెడతాము ఎందుకంటే అది దేశకాలములకు అతీతమైనది కనుక మనం ఇది మనం చేశాము దేశపరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము లేదు కనుక దానికి బ్రహ్మ అని పేరు సో బ్రహ్మ అంటే అనంతము అని అర్థం సో పరబ్రహ్మ బ్రహ్మ ఇస్ ది కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈ జగద్భేదానికి అప్పటికి కాజ్ బ్రహ్మ ఓకే ఇప్పుడు ఆ బ్రహ్మ చేతనమా జడమా ఈ మీమాంస నేను కొంత చెప్పినట్టున్నానే ఉంది ఇంకా ఎవరు వస్తుంది అక్కడ చెప్పానా ఇక్కడ చెప్పలేదు ఇక్కడ వస్తుంది ఏం చెప్పిన మళ్ళీ అదే కదా కొత్తది ఏం లేదు కాబట్టి పాడిన పాటే ఏమి రోజు లోల్ వాదరు రోజులు వాదరు మళ్ళీ వస్తుంది సో జగత్కారణము జడం కాదు చేతనము సో ఎప్పుడైతే జగత్కారణం చేతనము బ్రహ్మ అంటే చేతనం రమ్మంటే ఓ బండరాయి కాదు ఎందుకంటే బండరాయి జగత్ కారణమని మీరు జడము జగత్ కారణమని మీరు నిర్ధారణ చేశారనుకోండి మీమాంస పూర్తి అవ్వలేదు ఎందుకంటే ఈ జడము నుండి జగత్తు ఉదయించింది అని నిర్ధారించే సాక్షి ఒకటి ఉండాలి లేకపోతే జడానికి జగత్ ఎలా సిద్ధిస్తుంది సాక్షి మిగిలి కాబట్టి సాక్షి మరి ఆ సాక్షిని ఏం చేస్తాం మరి జగత్తులో వాడా జగత్తు పైవాడా ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి కాబట్టి అది జగత్ జడం జగత్ కారణము అనే మాట సైంటిస్టులు చెప్తారు కాస్మాలజిస్టులు చెప్తారు జడము జగత్ కారణము వాట్ ఆర్ యూ ఆర్ యూ జడము అది చేతన అసలు నువ్వు ఆ మాట చెప్పేవంటే నువ్వు జగం కాదు జడం వచ్చి చెప్పదు కదా జగ కాబట్టి చేతనుడే వచ్చి చెప్పాలి కదా కాబట్టి నువ్వు చేతనుడివి నువ్వు జగత్తులో భాగమా కాదా కాబట్టి ద మీమాంస ఇస్ నాట్ కంప్లీట్ ఇప్పుడు జడం జగత్ కారణం అని నేను చెప్తా ఉంటా పాఠంలో లేదాంత పాఠంలో మేము చెప్తాం ఏమని చెప్తామంటే ఈ జగత్తంతా పంచభూతము నుంచి పుట్టింది అని చెప్తాం చెప్పి అక్కడ ఆగిపోవం వీ డోంట్ స్టాప్ దే వి గో వన్ స్టెప్ ఫార్వర్డ్ ఏమని ఈ పంచభూతములో అంటే నిజంగా ఐదు అనుకున్నారు దే ఆర్ ఆల్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్జూట్ అప్యూరింగ్ ఆ ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్తాం సత్ అక్కడ ఆగిపోవం మళ్ళీ వీ డోంట్ స్టాప్ దే ఆ సత్ చిత్ కూడా అని చెప్తో అక్కడ సత్యాన్ని వేదాంతం పాయింట్ అవుట్ చేస్తుంది వాట్ ఈజ్ సత్ ఇట్ ఈజ్ చిట్ ఆల్సో చిత్ ఈ సత్ సత్ చిత్ రెండింటినీ విభాగం చేయడానికి వీలు లేదు ఒకే తత్వాన్ని ఒక దృష్టికోణంలో చూసినప్పుడు సత్ అని మరో దృష్టికోణంలో చూసినప్పుడు చిత్ అని మనం అంతం తప్పిస్తే వాస్తవంగా there నో డివిజన్ బిట్వ్ స వెరీ స్పెషల్ పాయింట్ ప్రాంతంలో మరి చాలా లోతైన గంభీరములైన సత్యాలు కొన్ని ఉంటాయి దాంట్లో ఇదొకటి ఇది సతీ సతి తంచి చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోదగినటువంటి సత్యం నేను దాని బాగా చెప్తూనే ఉన్నాను దాల్పాలు చెప్పని మళ్ళీ చెప్తాను కాబట్టి ఈ సర్వ జగత్కారణం brahma it is చేతనం చేతనం అయితే ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు మీ నిజానికి అన్ని మతాలు అన్ని పూజలు అన్ని ఉపాసనలు అన్ని కర్మలు కూడా ఈ సాధకుడు ఈశ్వరుని ఈశ్వరుని పోలి ఉన్నవాడు ఈశ్వరుని కేటగిరీకి చెందినవాడు అని చెప్తున్నాయే కానీ ఈశ్వరుని కంటే విలక్షణమైనటువంటి జడతత్వానికి చెందిన వాడని ఏ ఏది చెప్పదు ది ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ వర్షిపింగ్ ఈశ్వర షోస్ దాట్ యు సంహౌ బిలాంగ్ విత్ ఈశ్వర మీరు ఈశ్వరుణ్ణి జగత్తుణ్ణి రెండు కేటగిరీలు వేస్తే యూ బిలాంగ్ విత్ ఈశ్వర యూ డు బిలాంగ్ విత్ ది బోర్ల్డ్ ఎందుకంటే జగత్ జడ దూఆర్ ఎ చేతన పురుష అంటే ఈశ్వరుడు అంటే మరి చేతను కనుక బ్రహ్మ సచిత్ జగత్ కారణం అయితే దెన్ ఐమ్ ది చేతన చేతన పురుషుడు నేను యూర్ డూ ఐ స్టాండ్ వేర్ డూ ఐ స్టాండ్ అంటే యు ఆర్ ది జగత్ కారణం అంటే నేను జగత్ కారణం ఎలా అవుతానండి హౌ ఐఎం సచ్ ఎ సింపుల్ ఫెలో నాట్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ మై ఓన్ ఫుడ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ సో మెనీ అదర్ పీపుల్ హవ్ ఐ కెన్ బి జగత్ కారణం అంటే నేను నువ్వు అనుకుంటున్న ఐ జగత్ కారణం ఆ ఐ అది దాని విషయంలో నువ్వు కొంత అవగాహన పెంచుకోవాలి ఆ ఐ నేను అనే దానికి నీకు తెలుసున్నటువంటి సమాచారం ఏదైతే కలదో అది నేను యొక్క అంశం కాదు నేను గురించి మీరు అనుకుంటున్నది నేనుకి సంబంధించింది కాదు ఇంత విద్యుగా అయ్యే కానీ ఇంకొకటి నేను అన్నది నేనంటే అది పరబ్రహ్మ అహం ఆ నుంచి హావరకు ఆ అంటే అక్షర వర్ణక్రమంలో ఆహా అంటే ఆఖర క్షణం ఆ నుంచి హావరకం అంటే మొత్తం వర్ణమాలంతా వచ్చేసింది అహ అంటే మొత్తం అక్షరాలన్నీ వచ్చేసేది అక్షరాలన్నీ వచ్చేసాయంటే పదాలన్నీ వచ్చేసాయి కోట్లాది పదాలు వచ్చేసాయి పదాలన్నీ వచ్చాయంటే రూపాలన్నీ వచ్చేసేవి అంటే జగత్తంతా వచ్చేసాయి అహంలో జగత్తంతా ఉంది అది అంటే థింగ్ ఇట్ ఈజ్ అహం సో అహం అంటే బ్రహ్మది అది పూర్ణము అదే సర్వ జగత్ కారణం కానీ ప్రారంభం ఏంటంటే మానవుడు దేనిని చూచి నేను అనుకుంటున్నాడో అది వాస్తవంగా నేను కాదు నేను కాని దానిని చూచి వీడు నేను అనుకుంటాడు ఇప్పుడు ఇదం అనిదం అన్న ఉన్నాయి నేను చూడండి పరమాత్మ శబ్దాన్ని చెప్తాను నేను ఎక్కడెక్కడకో పోతున్నా మరి ఏం చేయాలి హూ హెవ్ టు రూ సో ఇదం అనిదం ఇదం అంటే డిస్ ఇప్పుడు నేనుందనుకోండి నేను దిస్ అవుతుందా ఎప్పుడైనా నేను దిస్ అవ్వదు కదా అంచేత నేను అనిదం అంటాం దిస్ నాన్ దిస్ అనిదం కాబట్టి ఇది పరిస్థితి ఈ స్థితిలో మనం చేసే పొరపాటు ఏమిటంటే ఇదమ్ని తీసుకొచ్చి అనిదం మీద మనం ఆరోపణ చేస్తాము ఇదమ్ని అనిదంతో కలిపేస్తాము దీన్నే మా నాన్నగారు అంటూ ఉండేవారు మట్టి పంప కలిపేసినట్టు కలిపేస్తాం మట్టి ఫలిచదారా కలిపేశారనుకోండి మట్టికి చెడిపోయింది ఏం లేదు కానీ ఫలిసదారూర్తిగా చెడిపోయింది సో వీడి ఇదం అంశాన్ని తీసుకొచ్చి అదిధంలో కలిపేయడం చేతను ఇదం ఇదంలాగే ఉంటుంది కానీ అనిధం పూర్తిగా పడవుతుంది సో ఎలాగో చెప్పండి నేను నేను ఆఫీసర్ని అని అన్నారు ఆఫీసర్లు అంటే ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసర్ కానీ ఆఫీస్ ఎక్కడున్నది కూడా ఆఫీసు సో విత్ రిఫరెన్స్ టు దాట్ ఐఎం బి ఆఫీసర్ అని చెప్పాడు కాబట్టి ఇదమ్మిని తీసుకొచ్చి ఆ అనిధంలో కలిపేసేది ఉంటుందా లేదంట తర్వాత నేను తండ్రిని అన్నాడు అనుకోండి ఇక్కడ ఇదమ్మిని అనిదంలో కలపలేదు అవు ఇక్కడ కూడా ఇదముని అనిదంలో కల్పేశాడు ఎలాగా నువ్వు తండ్రి హౌ యూ హౌ యూ బీకెన్ ది ఫాదర్ so you see this uh, so that young man is my son or oh, ward so it's phones to idam to be call kada it phones to idam kada fatheram kaabete nenu father ante dantlo idam kalisi poindha leda kalthi vachesundha leda vachesindi so your your name is matter tweed okay i am a human being అన్నాడనుకో నేను మనిషిని అన్నాడనుకో నేను మనిషిని అంటే ఇంకే ఏదన్నా కుదరదు నేను బ్రాహ్మణన్నా కుదరదు నేను నేను బ్రాహ్మణు అన్నానుకో హౌ అంటే మా నాన్నగారు బ్రాహ్మణుడు అది ఇదం కలిసిపోయింది నాన్నగారు ఇడవు కదా కాబట్టి నేను మనిషిని అన్నాడు నేను మనిషిని అంటే హౌ హౌ యూ హౌ యూ బికేమ్ ఎ మ్యాన్ యూ షుడ్ ఐ హ్యావ్ టూ హ్యాండ్స్ అండ్ టూ లెగ్స్ టూ హ్యాండ్స్ అండ్ టూ లెగ్స్ దేనికి ఉన్నాయి ఇదిగో అదిగో మళ్ళీ ఇదం అయిందా లేదా ఇదిగో అంటే ఇదం అంటే సో నా చేత దర్శింపబడే దేహమున దేహధర్మాన్ని రెండు హ్యాండ్స్ రెండు లెగ్స్ ఉన్నాయి కాబట్టి దానికి మనుష్యత్వం అనే ఒక ధర్మం హ్యూమన్ బి హోమోసాపియన్స్ అనే ఒక ధర్మం రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి ఆ మనుష్యత్వం అనేటువంటి యొక్క ధర్మాన్ని ఆ హ మీద ఈ విధంగా మీరు దేనిని దేనిని నేననుకుంటున్నారో ఆ నేనులో ఇదం యొక్క కల్తీ ఉన్నది చైతన్యం అసలే లేదని అనుకోద్దు మీరు చైతన్యం లేకపోతే అనుకోవడమే ఉండదు చైతన్యం ఉండబట్టే ఇన్ని అనుకోవడాలు వచ్చాయి కాబట్టి చైతన్యాంశంతో ఆరంభించి దాంట్లో ఆ పంచదారులో ఈ ఇదం యొక్క మట్టిని కలిపేయడం అవుతోంది అలాగా కల్తీ అయిపోవడం చేతనే నేను జగత్కారణము అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పు ఇదమం విషయాన్ని రుత్లస్గా మీరు తీసి పక్కన పెట్టారనుకోండి అప్పుడు ఏ నేను తేరుతుందో ఫైనల్గా ఆ నేను దాన్ని పరమాత్మ అంట అండ్ దట్ ఈజ్ బ్రహ్మాండ అది సందర్భం కాబట్టి పరమాత్మ విద్య అంటే ఏదో ఎక్కడో వైకుంఠంలో పరమాత్మ ఉన్నాడు ఆ విద్యనీ కాదు లేకపోతే ఈ హృదయంలో పరమాత్మ ఉన్నాడు ఆ విద్యనీ కాదు ఏ తత్వమో సర్వజగత్కారణమో అటువంటి ఆ పరబ్రహ్మ ఆత్మ కంటే భిన్నంగా లేదు పరమా ఆత్మ అంటే ఆ నేను యొక్క అంతరతమైన స్వరూపమేది కలదు అనిదం ఇదం అమిష యొక్క కల్తీ లేనటువంటి శుద్ధ నేను యొక్క స్వరూపం ఏది గలను దాని ఎందుకు దేశకాలముల యొక్క పరిచ్ఛేదము కండిషనింగ్ కూడా ఉండదు ఎందుకంటే దేశకాలముల కండిషనింగ్ దేహానికి ఉంటుంది ఇంద్రియాలకు ఉంటుంది మనస్సుకుంటుంది ఆత్మ చైతన్యానికి కాబట్టి అటువంటి ఆత్మ దాన్ని పరమాత్మ అని అంటారు ప్రత్యేగాత్మ అని ఆత్మ అంటే ఆత్మలో ఉండే విధమునంతరూ కూడా విన్నోయింగ్ అంటారు చేతలో పోసేసి బియ్యాన్ని చెరిగేస్తే తుక్కు ధూ దూగు దూగరా అంతా పోతాయి పోయి స్వచ్ఛమైనటువంటి ఆ పదార్థం మిగులుతుంది ఆ రకంగా ఇద వంశాలందరినీ కూడా చేతతో చేరిగినట్టుగా చేరిగా అవతల పారేయాలి వివేక బుద్ధితోటి అప్పుడు మిగిలినటువంటి దేశకాలాతీతమైన శుద్ధ చైతన్యం ఏది కలదో అది వాస్తవమైన నేను అనిదం అది దానికి పరమాత్మ అంత ఆ పరమాని వేయాల్సి ఎందుకంటే ఇంక్యూరిటీస్ అన్నీ తీసిపారేయడం అనే ఒక ప్రాసెస్ పెట్టాం కనుక ఆ పరమాత్మ సో దట్ పరమాత్మ ఇస్ ది మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ బ్రహ్మ ఇస్ ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అండ్ దట్ బ్రహ్మ అండ్ దిస్ ఆత్మ ఆర్ వన్ అండ్ ది సేమ్ అని ఈ సత్యాన్ని బోధించేటువంటి విద్యకి పరమాత్మ విద్య అని తెలు అంతేగానే అంటారు పరాచా పరాచ అపరా అంటే దేవుడికి సంబంధించిన విద్య అపరా అంటే మనిషికి సంబంధించిన విద్య ఇంకా వినడానికి బాగుంటుంది ఇప్పుడు పదివేల మందిని కూర్చోబెట్టే అలాగే చెప్పాల్సి ఉంటుంది భక్తికి దానికి అనుకూలంగా ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ దేవుడికి సంబంధించిన విద్య మనిషికి సంబంధించిన విద్య అని చెప్పినట్లయితే అది అది మతపరంగా ఒక థియలాజికల్ బేసిస్ మీద చెప్పినట్టు అవుతుంది ఇట్ ఈస్ నాట్ దాటినెట్ రియాలిటీ ఆ డివిజన్ని అలా నిలబెట్టినట్టు అవుతుంది దేవుడు వేరు మనిషి వేరు అంటే డివిజనే పరా అంటే పరమాత్మ విద్య చూద్దాం ఎదురు ఇంకా చాలా వస్తుంది ఇది ఆ పదవులు పరమాత్మ అనే పదం దాన్ని జనరల్గా చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత అపరాచ ధ ధర్మాధర్మ సాధన పక్కల విషయాలు ఇంకా అపరావిద్యను ఈ అంటే ఎవరో తెలిసిన లౌకిక విద్యలన్నీ అలాగే పెట్టండి అవి కూడా అపరాలోనే పడతాయి నథింగ్ రాంగ్ ఇప్పుడే రోడ్డు ఇది కుడివైపు నడవాలి ఎడవైపు నడవకూడదు ఆల్ డిసీజ్ ఆల్సో అపదా విద్యలోనే వస్తాయి వీ కెన్ టేక్ దట్ ఆల్సో బట్ ఇక్కడ వేదానికి సంబంధించింది కదా వైదిక వైదిక సంస్కారం కదా ఇక్కడ కాబట్టి ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుండాలి ధర్మ జిజ్ఞాస ధర్మమీమాంస సో ధర్మం తెలిస్తే దేనికి పాటించడానికి అధర్మం తెలిస్తే దేనికి దూరంగా పెట్టడానికి సో ధర్మాధర్మాలు తెలియాలి ధర్మాధర్మాలు తెలిస్తే సాగుడు వాటి సాధనాలు తెలియాలి ఏం చేస్తే ధర్మము సిద్ధిస్తుంది ఏం చేస్తే అధర్మం వస్తుందో తెలిస్తే దాన్ని పక్కన పెట్టచ్చు ఏం చేస్తే ధర్మం లభిస్తుందో తెలిస్తే దాన్ని చేయచ్చు కాబట్టి ధర్మాధర్మ శాపనాలు తర్వాత ఈ ధర్మఫలము అధర్మ ధర్మఫలము పుణ్యము అధ అంటే ఒక క్రియ విహిత క్రియకి ధర్మము పేరు నిషిద్ధ క్రియకి అధర్మము సో ఎనివే ధర్మానికి ఫలం పుణ్యము అధర్మానికి ఫలము పాపము ఏమిటండి పుణ్యపాపాలు అంటే ఏది ఏ సంస్కారం అయితే మీకు సుఖానుభవాన్ని ఇస్తుందో భవిష్యత్తులో దానికి పుణ్యమని పేరు ఏది దుఃఖానుభవాన్ని ఇస్తుందో దానికి పాపం అని పేరు సో ఈ సమాచారం అంతా మతపరమైన సమాచారం ఇది అపరావిద్య ఎందుకు అపరావిద్య ఎందుకైందంటే దీంట్లో జగద్భేదము ఇట్ ఈస్ టేకెన్ టు బి రియల్ జగద్భేదాన్ని వ్యక్తి యొక్క పరిచ్ఛిన్నవాన్ని ది లిమిటెడ్నెస్ ఆఫ్ ది పర్సన్ అండ్ ది వెరైటీ ఆఫ్ ది యూనివర్స్ ఆ టేకెన్ టు బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ వాటి యొక్క వాస్తవికత ఎంత అనే పరిశీలన అవ్వలేదు సో కాబట్టి దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంది ఎందుకంటే మనిషి ఆధ్యాత్మిక జీవనాన్ని పుడితోనే ప్రారంభించాడు పుట్టిన తర్వాత కొంతకాలం విద్యార్థి దశ బాధ్యము యువనము ఇలాంటి దశలన్నీ అయిన తర్వాత జీవితాన్ని చదవడం నేర్చుకునే వరకు కూడా ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఈ ఇంద్రియానుభవాల్ని వీటిని యథార్థమనే స్వీకరిస్తాడు జీవితంలో బాగా చేదైనటువంటి అనుభవాలు ఆరంభమైన తర్వాత ఏ డ్రై జీవితం అనే ఒక ప్రశ్న ఒకటి ఉంటే అప్పుడు ఈ మీమాంసలో పడతాడు కాబట్టి వన్ హ్యాస్ టు గో త్రూ ది ది కర్మ కర్మ లైఫ్ స్టైల్ కర్మ కాండలో మనిషి ప్రవర్తించే ఉండాలి కర్మ పూర్తిగా అన్నెసెసరీ అని చెప్పడానికి వీలు అన్ని స్టేజెస్ అవసరమే చిన్నపిల్లలు ఏవో ముద్ద ముద్ద పాటు మాటలు మాట్లాడతారు మంచిది హీఈ్ గ్రోయింగ్ అని అర్థం అలాగే కర్మకాండలో మనిషి హీ హాస్ టు గోయింగ్ టు ఇట్ అండ్ హీ హాజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ సూల్ యాజ్ హీ క్యాన్ అలాగే ఉపాసన తర్వాత జీవితానుభవాలు కూడా అవసరం జీవితంలో కొంచెం కష్ట సుఖాలు అని తెలుసుకుంటే ఆ తర్వాత వేదాంతం కొంచెం బాగా అవగాహన కోసం ఇంకే జీవితం అంటే ఏదో తెలియకుండా బ్రహ్మచారులు అని చెప్పేసి పదహారు ఏటో పద్దెనిమిదో ఏటో ఎలాట్ ఆఫ్ సెంటిమెంటాలిటీతో వచ్చాడు అనుకోండి ఇప్పుడు గ్రో అయితే పర్వాలేదు గ్రో అయితే నష్టమేం లేదు గ్రో కాలేకపోయాడు అనుకోండి ట్రబుల్లో ఎందుకంటే ఈ వేదాంతము ఇది చీఫ్స్ ది అంబిషన్ ఆఫ్ ది పర్సన్ వేదాంతంలో అంబిషన్ అని వీ డోంట్ వీ డోంట్ వాల్యుడేట్ అంబిషన్ కాంపిటీషను అంబిషను ఇలాంటి వాటిని ఇక్కడ వాల్యుడేట్ చేయరు ఇక్కడ ఇక్కడ వైరాగ్జాం బోధిస్తారు కానీ దాన్ని అక్కడ వాల్యుడేట్ చేస్తారు ఇప్పుడు మాండవిక్యోపనిషత్తు పడమాలనుకోండి కర్మజేమని బోధిస్తారనుకుంటున్నారా ఏమి మాండవికోపనిషత్తులో కర్మనే జమని బోధించడు సో కర్మ కర్మ ఫలము అవి అశాశ్వతము కాబట్టి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదగ్గవి కాదు అని అలాగుంటుంది బోధ ఆ బోధలో మనిషి పడ్డాడు అనుకోండి వాడు గ్రో అయితే పర్వాలేదు గ్రో కాకపోతే హీ బికమ్స్ ఎ ప్రాబ్లం ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్ ఆల్సో ఎనివే సో ఈ అపరా విద్యలో మనహస్టు కోట్టు పోయి అని చేతనం ఇట్ హ్యాడ్ ఇట్ సౌండ్ రిలవెన్స్ దేన్ని తగ్గించి చెప్పేదేం లేదు ఇక్కడ ద్వేవిద్యే అని చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే మానవుడు అపరా విద్యలోనే ఉంటాడు అరావిద్య కన్ను తిప్పి చూడడం సంస్కారం కూడా లేకుండగా అపరావిద్యలోనే వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మరీ లోతుగా అపరా దిగిపోయి అది సరికాదు ధర్మాధర్మ సాధన తత్ఫల విషయ ఇదిగో ఇది చేసుకో ఇది చేసుకుంటే నీకేమో లక్కగలిసి వస్తుంది లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ ఫిలాసఫీ సో నీకు లక్కొస్తుంది లక్ నీకేమో అన్ని సమస్యలు తీరిపోతాయి సో దిస్ కైండ్ ఆఫ్ ధర్మాధర్మ సాధన దట్ కైండ్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ధర్మాధర్మ సాధన తత్ఫల విషయ ఈ ధర్మాధర్మ సాధన తత్ఫల కూడా చాలా కమర్షియవైజ్ అయిపోయింది ఇప్పుడు కమర్షియలైజ్ చేసేయకూడదు దానికి కొంత పవిత్రతను అలా నిలబెట్టాలి మరీ టూ మచ్ ఇన్ క్రాస్ కమర్షియలైజేషన్ ఇస్ నాట్ కరెక్ట్ సో ఎనీవే అదే అపరా విద్య ఇన్మే పూర్వపక్షం నన్ను కస్మిన్ విదితే సర్వవిద్భవతి శౌనకే పృష్టం తస్ వ్యేష్టమాహ అంగిరా విద్యే ఇది పూర్వపక్షం మైషదోష సిద్ధాంతం పూర్వపక్షం ఎలా ఉందంటే నను కస్వితేవితే ప్రశ్న అయ దేన్ని తెలిస్తే సర్వము తెలిసిన వాడవుతాడు అని సౌమకుల యొక్క ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా అది ఏమిటో చెప్పాలి దేనిని తెలిస్తే సర్వము తెలిసిన వాడవుతాడో అది చెప్పాలి అది చెప్పడం మానేసి అది చెప్పి ధోరణిని కూడా చూపకుండగా తస్మిన్ వర్తవ్యే అది చెప్పకుండగా విద్యలు ఎన్ని రకములు అవి ఏమి అని ప్రశ్న వేసుంటే ఏ సమాధానం చెప్పాలో అది చెప్తున్నాడు అపృష్టమాహ విద్యను ఎన్ని రకమునో వాటిలోని తేడాలను చూపిస్తూ ఒక వ్యాసము నువ్వు రాయమో పదిహేను మార్పులు అలాగేమైనా ఉందా ఏమన్నానా ఇట్స్ నాట్ లైక్ దాట్ సో అపృష్టమాహ అడగనిది చెప్తున్నాడేమిటి అయినా అంగిరాహ ద్వైవిద్య ఇత్యాది అని చెప్పి వాటిని సరిగ్గానే ఉండి మంచిదే మంచి మాటలు కరెక్ట్ మాటలో అవ్వచ్చు కానీ అడిగిన సంబంధం లేకుండా చెప్తున్నాడే సో ఇదే సామెత ఉప్పుందా అంటే చింతపండు ఉందంట ఎందుకంటే పూర్వం వాళ్ళు ఆ కొట్టులో ఉండి వ్యాపారం చేసేవాళ్ళు లేదు అనే మాట అందరం లేదు అనుకోవడం లేదు అమంగళం అది సో అధ్యతనే లేదు అనుకుండగా పూర్ణము అంటారు పూర్ణం అంటే జీవ పూర్ణము పూర్ణము తెలుగు కాబట్టి బియ్యం ఉన్నాయా అంటే నిండుకున్నాయి అంతేగాని బియ్యం లేవు అంటారు ఏకి అనే మాట అసలు పనికిరాదు అని చెప్పలేదు కాబట్టి ఉప్పు ఉందా అంటే ఉప్పు నిండుకుంది అని అండ అనవపడ్డది వన్ పాసిబిలిటీ లేకపోతే చింతపండు ఉంది ఎందుకంటే ఉప్పు చూడండి చింతపండు కూడా కదా అలాగా అంటే అర్థం ఉప్పు లేదు అర్థం దానికి అవృష్టవాహ అగ్గిరా అడిగింది చదవకుంటే కదా మరో అది అది మరో పక్షం నైష దోష అదే దోషమేం కాదు ఎందుకు దోషం కాదు క్రమాపేక్ష ప్రతివచనస్ అది సంగ్రహ భాష్య సంగ్రహవాక్యం అది సంగ్రహ భాష్యం అంట అంటే బ్రీఫ్గా ముందు సమాధానం చెప్పి దాన్ని ఎలాబొరేట్ చేస్తారు ఈ పరాపరా గురించి కొంచెం వివరాలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అదే నెక్స్ట్ ఇంకా పరాపరా చాలా ఉంది ఎందుకంటే వైయుషుడు కాళ్యం పరాపరాధలే ధర్మాధర్మ సాధన తత్వాల విషయా విద్యానే పరా పరమాత్మ విద్యనే అపరాన్ని అనుకుంది సో వట్ ఈస్ ది పరత్వం ఈ పరమాత్మ విద్య పరత్వం పరత్వం అంటే సుపీరియారిటీ వట్ ఈజ్ ది ఇట్ అని ఒక శంక కలగటం సహజం ఆ మీమాంస పరాపరావిద్య మీమాంస తర పెద్ద మీమాంసలు కొన్ని ప్రధానమైనటువంటి భేదాలు పరావిద్యకి అపరావిద్యకి ప్రముఖమైనటువంటి తేడాలు కొన్ని ఆ తేడాల్ని బట్టే దాన్ని పరా అని దీన్ని అపరా అని క్లాస్ సెకండ్ క్లాస్ అన్నారనుకోండి రైల్లో పూర్వం ఉండి ఎలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మూడు ఈ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఎలా ఉంటుందో మేము థర్డ్ క్లాస్ చూసేప్పటికే థర్డ్ క్లాస్ నడిచేది ఎందుకంటే సామాన్య ఫ్యామిలీస్ అలాగే ఉంటాయి ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి తేడా ఏ విధంగా నాకు ఒకసారి తెలుసుకోవాలని పెద్ద పెద్ద ఇన్క్లూజ్ చేయాల సో అడిగాను పాటింగ్ సేషన్ ఎందుకంటే ఈ థర్డ్ క్లాస్లో అయితే చెక్కలు ఉంటాయి దాని మీద మెత్త ఏం ఉండదు బరాజ్ ఫస్ట్ క్లాస్లో మెత్తకి ఒక పరుపులాటికి దాని మీద ఒక హోల్ స్టరీనా ఏదో ఉంటారో అది వేస్తారు మరి సెకండ్ క్లాస్ ఏంటి ఫస్ట్ క్లాస్ అయితే అది సెకండ్ క్లాస్ దిర్ మస్ట్ మీన్స్ అమ్ ఇంటర్మీడియరీ స్టేజ్ సో సెకండ్ క్లాస్లో కూడా ఆ వ్యక్తంలో వేస్తారు మరి దెన్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వాట్ ఈస్ ది ఫస్ట్ నెస్ ఆఫ్ దట్ ఫస్ట్ క్లాస్ ఆర్ వాట్ ఈజ్ ది సెకండ్నెస్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అని అడిగితే ఏవో వీటిని మన నాన్నగారు దీనికి దీనికి ఏం చెప్తారు పాప ఆయన ఏవో సమ్ డిఫరెన్స్ ఉంటుందో ఏదో చెప్పారు సో వీటిని చాలా చెప్పాలంటూ చెప్పదంటూ ప్రశ్న ఎవరితో అంటారు ఇది విధాన పదం సో ఆ విధంగా వట్ ఈజ్ ది పరత్వం ఆఫ్ పరా విద్య అండ్ వట్ ఈజ్ ది అపరత్వం ఆఫ్ అపరా విద్య ఫస్ట్ ఫస్ట్ క్లాస్ విద్య సెకండ్ క్లాస్ విద్య పరా పరా అంటే వట్ ఈజ్ మీన్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఇది వేదమే అది వేదమే కొన్ని వేదం కాదు లోకానికి సంబంధించిన కామర్స్ ఏదో అయితే ఏదో ఒక దృష్టి కోణంలో అది సెకండ్ క్లాస్ అని చెప్పొచ్చు అది సెకండ్ క్లాస్ అని చెప్పడానికి వీలు లేదు ఇట్ హ్యాజ్ ఇట్స్ నోన్ బట్ స్టిల్ ఏదో ఒక దృష్టిని బట్టి ఏదో ఈశ్వరారాధన ముందు ఇవన్నీ కూడా తక్కువే అనే ఒక సెన్స్లో చెప్పొచ్చు రెండూ వేదని చెప్పినవే ధర్మాధర్మాలకు సంబంధించిన విద్య దాన్ని అంటే కర్మకాండ వాళ్ళు కర్రపుచ్చిపుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేరుతున్న ధర్మాధర్మాలన్నీ అపరా అని అన్నావంటే వాళ్ళు కళ్ళు ఎర్ర చేస్తారు మాదే పరావిద్య మీదే అపరావిద్య అంత సో దె మస్ట్ బి సమ్ లాజిక్ బిహైండ్ దిస్ పరత్వం అండ్ అపరత్వం యుల్ కమ్ టు దాట్ బట్ బిఫోర్ దాట్ నైష దోష క్రమాపేక్ష ప్రతివచనస్యా కాబట్టి ప్రశ్న ఒకలా ఉంటే సమాధానం కోలా ఉంది అనే పూర్వపక్షం పూర్వపక్షి లేవనెత్తిన దోషం ఏదైతే కలదో అది సరికాదు అది దోషమేం కాదు ఎందుకంటే ప్రతివచనం చెప్పేప్పుడు ఒక క్రమాన్ని అనుసరించి చెప్పాలి ప్రశ్న వేటం చేతి దానికి ప్రతివచనం చెప్పేప్పుడు ఒక క్రమంలో చెప్పాం అంచేతనే పాఠం చెప్పేప్పుడు మేము కూడా చిన్నప్పుడు కొంత ఉత్కంఠతో అడిగేవాళ్ళం నేను అడిగింది మీరు చెప్పట్లేదు అంటే బాగు నీవు అడిగిన దానికి సమాధానం వస్తుంది నేను చెప్పింది విమో ఆ రోజు రాజుగారికి కూడా వాటవైపోయితే ముస్లిండితే నేను అడిగిందని విషయం చెప్పలేదంటే రేపు వస్తుంది మళ్ళీ రేపు సో ఆ విధంగా క్రమాపేక్ష ప్రతివచన స ప్రతివచనం సమాధానం చెప్పే ప్రతివచనం అంటే సమాధానం సమాధానం చెప్పేప్పుడు ఒక క్రమంలో చెప్పుకురావాలి ఒక ఆర్డర్గా ఒక స్ట్రక్చర్డ్గా చెప్పాల్సి ఉంది అలా చెప్పినట్లయితే ఇప్పుడు ఫైనల్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ విని వాడికి తక్కువని అర్థం అవుతుంది ముందే సమాధానం చెప్పేశారనుకోండి ఫైనల్గా చెప్పాల్సిన రిప్లై టూకీగా ముందే చెప్పేశారనుకోండి వారికి ఏం అర్థం కాకుండా కాబట్టి ఆ బిల్డప్ ఉండాలి సో క్రమాపేక్ష ప్రతివ ఆ క్రమం ఏమి అన్నది వివరిస్తున్నారు అపరాహి విద్య అవిద్య సా నిరాకర్తవ్య అదే క్రమం శంకరుల యొక్క స్టేట్మెంట్స్ చాలా రివల్యూషనరీ స్టేట్మెంట్స్ ఎటువంటి స్టేట్మెంట్ అంటే ఎదురుకుండగా వెయ్యి మంది పండితులు ఉన్నారనుకోండి వాళ్ళందరూ కూడా దెబ్బలాడేందుకు సిద్ధపడే స్టేట్మెంట్ ఈయన ఒక్కరు నిలబడి పాస్ చేస్తాను పాస్ చేస్తే మేము ఎవరో ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు అంటే తైత్రీయమ్మ మీరు చూశారు మేము ఎవరూ మీరు ఒప్పుకోకపోవడం వల్ల నష్టం ఏమీ లేదు you know you know you are probably now said what you's go but the truth is this and its facts and so that i am telling the truth you have to accept that pressure is there no one should accept that what i know if he wants to accept he must if he doesn't want to accept may god bless you వాడు నేను చెప్పింది యాక్సెప్ట్ చేసి తీరాలి ఇది ఇది మతవాదం అలా ఉంటుంది మతవాదులు నేను చెప్పిన దేవుడి పేరే కరెక్ట్ అది ఎదరోడు యాక్సెప్ట్ చేయాలంటే వై వై అదే వేదాంతి అలా అండకూడదు వేదాంతులు ట్రూ వేదాంతి హి నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్విన్సింగ్ అదర్స్ ఇట్ ఈస్ హిజ్ లుక్ అవుట్ టు బి కన్విన్స్డ్ ఆర్ నాట్ ఇట్ ఈజ్ నాట్ ది లుక్ అవుట్ ఆఫ్ ది జ్ఞాన్ కాబట్టి శంకరులు ఆ కోమకు చెందినవాడు ఆయన ఆయన గురించి లోకంలో చాలా దురభిప్రాయాలు ఉన్నాయి ఎన్ని దురభి ఎందుకుంటాయండి అంటే మరి లోకం అలాగే ఉంటుంది లోకానికి తత్వం అక్కర్లేదు కథలు కావాలి శంకరులు పరకాయ ప్రవేశం చేశారు సో ఈ భారతిలో శంకరాచార్యుల మీద ఒక కూచిపూటి డ్యాన్స్ డ్రామా ఒకటైంది కూచిపూటి నాట్యం అంటే శంకరాచార్యులు ఏం చెప్పాడు ఈ పరాధిక్య అపరాధిక్య దీనికి కూచిపూడే ఉంటుంది దీనికి కూచీ లేదు మూడీ లేదు సో కూచిపూడి డ్యాన్స్ అంటే శంకరాచార్యులు ఒక రాజు శరీరంలో ఆయన పరకాయం చేశారు అంటే ఆ నాట్య శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఓ సమయంలో ఒక సన్యాసిలాగా ఇంకో సమయంలో ఒక మహా టీవీ కలిగిన రాజులాగా ఆ విధంగా దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బిల్డప్ అంతేకాని ఈ పరకాయ ప్రదేశాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ కూచిపూర్ డ్యాన్స్ డ్రామా ఆ కూచిపూర్ డ్యాన్స్ డ్రామాకి టిక్కెట్ రెండు రూపాయలు వెయ్యి మంది వెయ్యి టిక్కెట్లు వాళ్ళు ప్రదర్శించారు దే దే టు సక్సీడ్ కదా పాపం ఎదురు దే హ్యావ్ టు సక్సీడ్ అండ్ ది సక్సీడ్ మీరు అక్కడ కూర్చుని భాష్యకారులు ఏం చెప్పారంటే అక్కడ ఏ ఇది ఉండదు అక్కడ వాళ్ళకి తెలియని సంగతి అది సో ఆ విధంగా లోకంలో లోకానికి కథ కావాలి తత్వం అక్కర్లేదు అంచేత శంకరాచార్యులు జయించాడు ఎవరి జయించాడు ఈ ద్వైతులందరి మీద జయించాడు సో నేను ద్వైత పక్ష అద్వైత పక్షం ద్వైతపక్షం వాళ్ళు విభాగం చేసి కూర్చుంటాడు కూర్చుంటే హీ వాన్స్ విక్టరీ అవర్ హీజ్ కాంటెంపరీ అదర్ పార్టీ మీద వీడికి విక్టరీ కావాలి కాబట్టి వీడికి విక్టరీ ఎలాగూ రాదు ఎందుకంటే అదనోడు ఒప్పుకోదు కదా కాబట్టి మా గురువు గారు శంకరాచార్యులు ఆయన నెగ్గారు హిస్టారికల్గా వాళ్ళందరి మీద ఆయన నెగ్గారు జైత్ర యాత్ర దిగ్విజయ యాత్ర ఈ లాంగ్వేజ్ అంతా కూడా హైలీ మిస్లీడింగ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే శంకరాచార్యుల చుట్టూ ఈ రకం లాంగ్వేజ్ తయారైందో ఇంకా తర్వాత వచ్చిన ఆచార్యులందరూ కూడా శంకరుడు అనే లైఫ్ హిస్టరీ తీసుకుని అక్కడ ఏముంటే అవన్నీ ఇక్కడ పెట్టేస్తాడు శంకరుని భాష్యాలని వ్యాసమహర్షి సపోర్ట్ చేసి ఎస్ నీ భాష్యాలు కనెక్ట్ గా ఉన్నాయని చెప్పాడు అని ఒక కథ మనకుండే రామానుజాచార్యుల దాంట్లో వాళ్ళ కథ ఏమని వ్యాసమహర్షి ఒకసారి వచ్చి రామానుజాచార్యు తోటి చెప్తాడు ఏమని శంకరుడంతా పాడు పెట్టాడు నువ్వు ఏదైనా కొంచెం బాగు చేస్తావేమో అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు అన వాళ్ళకు అవకాశం ఉంది తర్వాత మధ్వాచార్యులు కూడా వాళ్ళ కథ మా నాన్నగారు అంటూ శంకరుడి దగ్గర ఏది ఉంటే వీళ్ళు సరిగ్గా దాన్ని కాపీ చేస్తారు రా ఇస్ వెరీ ట్రూ రియల్లీ సో శంకరులో సాంఖ్యశాస్త్రాన్ని గురించి ఆయన మాట అంటే సరిగ్గా దానికి తగ్గట్టుగా శంకర సిద్ధాంతానికి ప్రబోధ చంద్రోదయం అనే పుస్తకం ఒకటింది ప్రబోధ చంద్రోదయం ప్రచండమ్మ సూర్య వీలు రాయడం ఈ విధంగా ఇటీహా బికమ్ బీజేపీ కాంగ్రెస్ ములాయం పార్టీ అన్నట్టుగా అలాగే విభాగం అయిపోయి శంకరుల కాలంలో జైత్రయాత్ర జరిగిందని వాళ్ళంటే కాదు ఈయన జైత్రయాత్ర చేశారు ఆయన జైత్రయాత్ర చేశారు అని ఈ విధంగా పరస్పర విద్వేషాలకి తగ్గట్టుగా ఉండి తప్పిస్తే తత్వం గురించి ఎవరూ మాట్లాడదు శంకరాచార్యులు బోధించింది అనే మాట ఎవరో మాట్లాడదు నాకు డౌట్ ఉంది దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ నేను మీరు చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన చెప్తున్నా లేకపోతే అసలు నేను పైకి అనేవాడిని కూడా కాదు అదేమిటంటే కొంతమంది సన్యాసులు కిరీటం పెట్టుకుంటాను యునో కిరీటం నేను అడిగాను ఏంటంటే సన్యాసి కిరీటం ఏమి కిరీటం అంటే మహారాజు పెట్టుకుంటాడు చూడండి అలాంటి కిరీటం సన్యాసి కిరీటం ఏంటంటే శంకరులు జైత్రయాత్ర చేశారండి ఆ కేటగిరీలో కిరీటం చెప్పయాత్ర అంటే శత్రువుల మీద విజయం మహారాజులు ఎలా అయితే జైత్రయాత్రలు చేసి విజయాలను పొందుతారో ఆ రకంగా జైత్రయాత్ర చేశారు కనుక మేము శంకర పరంపర వాళ్ళం కనుక మేము కిరీటం పెట్టుకుందాం కిరీటం మహారాజు పెట్టుకున్నాం కిరీటం నాకు అనిపించిందంటే ఈ జైత్రయాత్ర అనే కాన్సెప్ట్ బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ దాని నుంచి వచ్చింది కిరీటం ఐడియా అని నాకు అనిపించింది ఫోన్లో ఆ సంస్థానాధిపతి అయితే కిరీటం అంతే సో కింగ్ లక్షణాలు వస్తాయి చూడండి శంకరాచార్య బోధకి కింగ్ కింగ్ హ్యాజ్ దాట్ రైవల్స్ వెర్ హ్యాస్ ఇన్ వేదాంత దేర్ ఈస్ నో రైవల్ దేర్ ఆర్ నో రైవల్స్ సర్వం కలిగిడం బ్రహ్మ వేదాంతి he is not fine he is not i, I have i have shakahajya pramanu ayindi so topic change ayindi oka appudu change ayithe ela poto undu dhorana kinda it's all right so the the vedantin has no pressure to see that the other person falls in lie mana dharike edaradu kavali ane prashadu vedantini pondu అటువంటి ప్రజల్లో శంకర్ను ఫంక్షన్ చేశారంటే సంహౌ ఐ కెనాట్ హ్యాండిల్ దాట్ నేనంటే నేననే కాదు మహాత్ములందరూ కూడా అలా చెప్తారు సో బోధ చేసేప్పుడు ఆ బోధ యొక్క తాత్పర్యం ఏంటంటే శిష్యులకు ఆ సత్యాన్ని అందజేయాల్సి ఉంది క్రమ దీంట్లో ఒకరిని జయించడం కాదు తాత్పర్యం ఏంటి జయించడం ఏముంది డినాట్ విన్ అవర్ ది అదర్ పర్సన్ యు హాట్ విన్ హిజ్ హార్ట్ విన్ ది అదర్ పర్సన్స్ హాట్ సో క్రమపేక్షత్వాత్ ప్రతివచన ఇచ్చేటువంటి సమాధానము ఒక క్రమాన్ని అనుసరించి ఉండాలి ఊరికే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ శంకరులు పొలకాయ ప్రవేశం అనేది ప్రామాణిక లెవెల్లో అంగీకరించారు పండితులు విద్వాంసు నాన్నగారు అనేవారు నోనో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్ ఈస్ ఆల్ సిల్లీ స్టోరీ అని అనివారు పొరగాయ ప్రవేశం చేశాడు వీళ్ళు జయించాడు వాణ్ణి జయించు జయించడం అంటే అక్కడ ఆ జయించని శబ్దానికి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అతనికి బోధ బోధించగలిగినాడు అంటే జయించు ఇదేగా నా పార్టీ నీ పార్టీ నీ పార్టీ నాట్ లైక్ దాట్ కుడ్ టీచ్ టి అదర్ పర్సన్ ద ట్రూత్ క్రమాపేక్ష ప్రతివచనస్య శంకరుడు మండల మిషన్ నుండి జయించాడంటే కూడా అదే అభిప్రాయం ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఒక పద్ధతిలో వెళ్ళాలి ఓకే సో దిస్ ఈస్ దిట్ ఇ అపరాహి విద్య అవిద్య సా నిరాకర్త ఈ అపరా విద్య అనేది ఏది కలదు ఇట్ ఈజ్ అవిద్య అవిద్య అంటే అజ్ఞానం అర్థం అంటే ఏ హ్యూజ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ అజ్ఞానం విచ్ విచ్స్ నాట్ అమూషన్ ఎలాగంటే చూడండి ఒక మనిషి సపోజ్ నేను ఈ కర్ ఈ కర్మని చేసి నేను ఫలాన్ని పొందుతాను అని అంటాడు ఆ కర్మని చేయాలి అంటే ఆ కర్మని చేసేటువంటి ఒక ప్రక్రియది ఉంటుంది విధి అది వేదం ఇలా చెప్పింది దీనికి ఫలము ఈ కర్మని ఇలా చేయాలి ఈ యజ్ఞాన్ని ఇలా చేయాలి అని బోల్డ్ సమాచారం ఉంటుంది అదంతా ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతకీ మూలల్లో కర్త ఉంటాడు నేను కర్తని ఈ ఫలం నాకు కావాలి ఎందుకురా ఫలం ఉంటాయి ఆ ఫలం లేకపోతే నాకు లోటు ఆ ఫలం ఉంటేనే నాకు ఒక రకమైన సుఖము ఆ ఫలం లేకపోతే నాకు సుఖం లేదు నేను స్వర్గానికి వెళితేనే సుఖం కలుగుతుంది స్వర్గానికి వెళ్ళకపోతే నాకు సుఖం లేదు కాబట్టి నేను స్వర్గ ఫలం నాకు కావాలి నేను కాబట్టి యజ్ఞం చేస్తాను యజ్ఞం చేసి కర్తను నేను యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి స్వర్గసుఖాన్ని నేను అనుభవించే భోక్త అని అంటాడు ఇదంతా కూడా ఒక సమాచారం ఒక జ్ఞానం లాట్ ఆఫ్ నాలెడ్జ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ చిత్రం ఏంటంటే అసలు మీడు కర్త రోక్తా అవునా అని మీరు ప్రశ్న వేశారనుకోండి సమాధానం కాదు అని అప్పుడు మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏమిటవుతుందంట ఇదంతా కూడా ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ది ఫాల్స్ ప్రమిస్ నేమ్లీ దట్ హీస్ కర్త భోక్త వాడు కర్త భోక్త అనేటువంటి అజ్ఞానం మీద కట్టినటువంటి సౌధం ఇది ఈ ప్రసాదం ఫౌండేషన్ అజ్ఞానం కాబట్టి మనిషి అజ్ఞానము చేత తాను కర్తను భోక్తను అనుకుంటే ఇంకా ఆ తర్వాత ఈ మొత్త ప్రాసాదం అంతా కూడా ఆరంభం అవుతుంది ఈ ప్రాసాదంలో యజ్ఞాలు యాగాలు క్రతువులు ఉపాసనలు ఏవేవేమేమో ఉంటాయి దీంట్లో బట్ ఇవన్నిటికీ మూలం ఏమిటంటే వీడు కర్తభోక్త అనేటువంటి అవగాహన మూలం ఆ అవగాహన తప్పులేదు కాబట్టి ఈ విద్యని అవిద్యా అంగంలో తప్పేమైనా ఉందో చెప్పండి తప్పు లేదు వినడానికి కొంచెం కటువుగా ఉన్నా అపరా అవిద్యే అంచేతనం అపరావిద్య అవిద్య గనక ఆ అవిద్యని నిరాకరించవ